ఇ జీవులకింకనేది వాటి దటమై దేవుడ నీవే దయజూతుగాక తన జన్మవిధులను తలచునొక్కొక్కవేళ వనరమరచునట్టే ఒక్కొక్కవేళ విను పురాణ కథలు వివరించి ఒకవేళ పెనచి సందేహములె పెంచు ఒకవేళ విసిగి సంసారమందు విరతుడవు ఒకవేళ వసగి అందె మత్తుడవు ఒకవేళ పసిగొని ఇంద్రియాల బంటై ఉండు ఒకవేళ ముసిపితో దైవానకు మొక్కు ఒకవేళ కోరితపములు చేసి గుణియవు తానొకేళ ఊరకే అలసి ఉండు ఒక్కవేళ ఈ రీతి శ్రీవెంకటేశదలో నీవుండగాను నీకే మరవెట్టు ఒకవేళ